ఎన్నిటికెన్నిటికని ఎక్కడ తగిలేదము మన్నించు దేవా మాకు చాలు ముఖరమై మాకులకు మొదలబోసిన నీరు సికలకు తనువెక్కి సిగిరించట్టు నిఖిల ప్రయోజనాలు నీ మూలమే కాన పఖపతి మీ సేవే మాకు చాలు వరుసల నన్నిటా వన్నే బంగారమే పరిపరి విధముల పలు సొమ్ములైనట్లు నిరతి కర్మఫలాలు నీ మూలమే కాన మరుగురుడవు నీవే మాకుజాలు వెలయ శ్రీవెంకటేశ వివిధ జంతువులకు అలవిలేని భూమే ఆధారమైనట్లు నెలవు దేవతలకు నీ వేలికవుగాన మలసి నీ శరణమే మాకుజాలు